కాపాడు కాచి కాపాడిచ్చిన నే ప్రభా ఈ మార్గం చాలం చేయండి ఈ దినం కావాలి నూతన విశ్వ శక్తి తెచ్చాయి అలాగే ప్రజల ప్రభావ బలపరిచి స్థిరపరిచి స్వచ్ఛపరిచి నా దీవణ శోధం ఇంకా పక్షి నడిపించండి ఇంకా భయం భక్తులు నడిపించి యార్థం నడిపించండి న్యాయస్ తొలగించండి అలానే ఎనాభియానిస్తున్నాం మీ యొక్క అలాది ఆద్యం మా ప్రతిమ అలా ఒప్పుకోవాలి ఖాళీ అన్ని పాటలుగా వాటిగా మాట్లాడండి నా భీమానిస్తున్నాం బిడ్డలు నడిపించి ఆటగిసి నా భీవాన్ని మీ దాఖ తొలి పొంది జనాన్ని రక్షించిపోతున్నాడు అలానే వాళ్ళకు స్వార్థ పోవాలా అలాగే సూర్యవాస్ వార్త పోవాలా అందరి శిరోదేవి రావాలా అలాగే ఎగ్గు ప్రజలకు రావాలని ప్రభావ మీరు నడిపించి బలపరిచి వాకింగ్ చేస్తా గ్రహించగలుగుతూ అలా గ్రహించగల మా చోట పాట పాడతారా ఎవరన్నా కరుణర సాకి క్షమాయగం మనిషి కర కౌ కరికి వెనరథం సాగితే క్షమాయగ మనిషి కొర పుష్ दैवा में। को रखो दैवा में मन की दावे करे का ునిగా పారాడి పవిత్ర పాద మారాయి తాకిన కలువరి కలవరపడి కలవరపడి కలవరపడి చాలా వాయిస్ ఎగ్జాక్ట్లీ అన్నా ఎగ్జాక్ట్లీ సేమ్ వాయిస్ అన్న కరెక్ట్ గా ఆకులు ఎత్తుందో సేమ్ వాయిస్ ఏ మాత్రం మార్పు లేదన్నా అవును అభిషేకం అరే లయ్యా అవునన్నా అది అవును వచ్చారన్న <laughs> ఈ పాట సార్ సార్ పెళ్లి సార్ అందరికి ప్రజల సార్ ఇరవై సంవత్సరాలు సార్ ఇరవై సంవత్సరాలు ఏ బ్యాక్ వెళ్ళిపోయాను సార్ ఒకసారి గానే ఎందుకంటే ఈ సినిమా కరుణమాడి సినిమా మేము కొన్ని దాదాపుగా మూడు సార్లు నాలుగు సార్లు అయితే ఉంటారు సార్ ఆ పాట పాడుతుంది ఒరిజినల్ ఫ్యూన్మైనటువంటి వాయిస్ ఎవరిదో మే ఆ ఒరిజినల్ ఫ్యూన్ విన్న సార్ నాకు అట్లాగో వచ్చేది మాట ఎగ్జాక్ట్లీగం అనేది అచ్చిగుద్దినట్టేగుద్దిన సడన్లీ గుర్తుకొచ్చింది ఎందుకో పాట కూర్చున్నప్పుడు కాదు సడన్లీ గుర్తుకొచ్చింది రవిపై పాట పాడతారా అంటే అదొకటే గుర్తుకొచ్చిందా అది నోడ్ చేసుకుంటూ గొప్పతనం సార్ అదే చాలా సంతోషం వాక్యం షేర్ చేసుకుంటారు ఎవరన్నా ప్రేరేపణ కలిగిన వాళ్ళు వనర్సింహాస్టర్ గారు ఏమైనా సార్ నా మును మహిమ కలుగు సాహసం చేపించారు దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములకు అని గొప్ప అవకాశాన్ని కలుగునుక ఎంతమంది అయితే మరి సమావేశమయ్యారో వారందరు కూడా నా హృదయపూర్వకమయ్యేటువంటి ధన్యవాదములు అవకాశం ఇచ్చినటువంటి పిల్లలకి హృదయపూర్వకమైన వందనాలు ఆది కాలం పద్దెంటవ అబ్రాహా పిలుపు ఆయన ప్రయాణం ఆయన జీవితంలో జరిగిన కొన్ని పొరపాట్లు బలము బలహీనతను ఇందులో మనకు కనబడతాయి సో దేవుడు పిలుపు అయినటువంటి ఆ వ్యక్తుల జీవితాల్లో ఏమి ఉండాలి ఉండకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు ఆయన ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి గొప్పవైన దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలి గొప్పవైనా ఆయన ఉద్దేశాలు మన జీవితంలో స్థిరపరచబడి నెరవేరాలి అంటే మనం ఎట్లా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు అబ్రాహం గారి జీవిత చరిత్రలో నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించేస్తే కొంత మనకు బోధపడతాయి దేవుడు మనల్ని ఎలా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు మనం సహకరించబో పరిస్థితులు తారుమారైపోతాయి అనే వాటిని ఒకసారి మనం ఆలోచించేద్దాం దేవుడు పిలిచినప్పుడు మొట్టమొదటిగా అబ్రాహం ఆ బయలుదేరిన విధానము అసలు స్టార్టింగే కొంచెం దేవుని కోసమైతే బయలుదేరాడు కానీ దేవుడు బయలుదేరమన్నట్టుగా బయలుదేరలేదు అని అనిపించింది నా పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యం నేను చదువుతున్నాను యహోవా నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు నిన్ను దూషించు వారిని స్థితించదు భూమి సమస్త వంశములు నీ అందు ఆస్వాదించబడును అని అబ్రహంతో దేవుడు చెప్పాడు దేవుడు ఈ దేశము ంధువులు వద్ద నుండి బంధువులతో ఎవరితో సంబంధం లేకుండా అక్కడి నుంచి బయలుదేరు తండ్రి ఇంటి నుండి తండ్రితో ఇంటితో సంబంధం లేకుండా బయలుదేర దేవుడు చెప్తే ఏం చేస్తాడో చూస్తున్నాడు ఆయన ఏం చేయాలో చెప్తా ఉన్నాడు ఆయన చెప్పినట్టుగా కాకుండా బయలుదేరాడు ఎట్లా బయలుదేరాడు అంటే యహో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను అని ఉంది లోతు అతనితో కూడా వెళ్ళాను అంది ఆ తర్వాత తన తండ్రి కూడా అతనితో పాటు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఈ అబ్రహం ప్రయాణంలో బయలుదేరాడు కానీ చేయకూడని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు సామెతో ఉంది పెళ్లికి వెళ్తా ఈయన బయలుదేరాడు దీవుని మాట మాదే మాట ప్రకారంగా అని ఆయన జీవితంలో ఆ లోతుని పెట్టుకొట్టలు ఎంత పెట్టుకు అతని ద్వారా తను యుద్ధాలు చేయవలసి వచ్చింది లోతును బట్టి యుద్ధాలు చేయవలసి వచ్చింది కత్తిపెట్టవలసి వచ్చింది తన కోసం కాదు వాస్తవానికి అబ్రహాం యుద్ధం చేశాడు అని పోరాటంలో పాల్గొనవలసి వచ్చింది అని కత్తి పట్టవలసి వచ్చింది అని అంటే తన కొరకు తన భార్య కొరకు తన బిడ్డల కొరకు ఏ రోజు కత్తి పెట్టి యుద్ధం చేసేట్టుగా మనకు లేదు కానీ లోతు కోసము ఆయన యుద్ధం చేయవలసి వచ్చింది పోరాటము పోరాడ పాల్గొన పాల్గొనాల్సి వచ్చింది సో నెంబర్ వన్ ఆ తర్వాత వచ్చేసి అబ్రహాని ఉన్న ఉండమన్న చోట వండకుండా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్తాడు అనమాట ఇంకా ముందుకు వెళ్తాడు ఆ మాట ఎక్కడుంటదంటే సో బయలుదేరి వచ్చిన తర్వాత యుహో అబ్రహాము కు ప్రత్యక్షమయ్యి నీ సంతానం ఈ దేశం ఇచ్చేదని చెప్పగా ప్రత్యక్షమైన యుహో ఆ యహోకు ఒక బలిపీఠం కట్టి ఏడో వాక్యంలో ఉంటుంది ఆ మాట బాగానే ఉంది అక్కడ ఉండకుండా ఏం చేశాడంటే అక్కడ నుంచో బయలుదేరి బేతలకు తూర్పు కొండకు చేరి అక్కడ తూర్పుకును బేతలకును తూర్పు మధ్య గుడారం అక్కడ యుహో ఒక కట్టి అక్కడ యహోనామను ప్రార్థన చేశాడని అక్కడ ఉండకుండా అక్కడ ఉండకుండా కొంచెం ముందుకు వెళ్ళాడు అంతటితో సరిపెట్టుకోకుండా ఏం చేశాడు తొమ్మిదో వాక్యంలో అబ్రహాం ఇంకా ప్రయాణం చేసి దక్షిణ దిక్కుకు వెళ్ళను అని రాదు దక్షిణ దిక్కుకు వెళ్ళాడని రాసింది అక్కడ ఏమైందంటే ఆ దక్షిణ దిక్కులో ఏముందంటే ఐగుప్తు ఆ ఐగుప్తులో అతనికి కరువు వచ్చేసింది కరువుచ్చేసింది ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో దేవుడు ఉంచుతానని చెప్పినప్పుడు ఆ దేవుని మాటప్రకారంగా మన జీవితంలో అడుగులు వెయ్యకపోతే వెయ్యకపోతే మన జీవితం ఎదుర్కొనేది ఏంటంటే శాపం కరువు అనంటూ ఒక రకంగా చెప్పాలంటే దేవుని కోపం అది శాపం దేవుని కోపం అది శాపం మన జీవితాల శాపం అది మారుతుంది ఆ తర్వాత అబ్రహం జీవితంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం నంబర్ వన్ లోతును తండ్రిని వెంట పెట్టుకుని వచ్చాడు ఆ తర్వాత వచ్చేసి ఉండమన్నట్ల ఏ స్థలాన్ని అయితే దేవుడి స్థానాన్ని అక్కడ ఉండకుండా వాగ్దాన స్థలంలో ఉండకుండా ఆయన అడుగులు ముందుకేసి ఇంకా ఏదో సాధిద్దాం చేద్దాం అన్నట్టుగా ముందుకు సాగిపోతా ఉన్నాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ఆగకుండా ఐగుప్తులకు వెళ్లిపోయాడు అట్లాగన్నాడు అట్లాగన ఇక ఐగుప్తు ఆ తర్వాత వచ్చేసి మళ్ళా అతను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే తన భార్యతో మాట్లాడుతున్నాడు పన్నెండు వాక్యంలో ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వల్ల నాకు మేలు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వు నా సహోదరు దయచేసి చెప్పము అని అంటున్నాడు ఒకటి ఇక్కడ రెండు విషయాలు నేను ఆలోచన చేస్తా ఉన్నా వాళ్ళు నిన్ను బట్టి నన్ను చంపుతారు ఇప్పుడు నా ప్రాణం ఎవరిలో ఉందంటే నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నాడు మన కాలగతులన్నీ యహో అవస్మయనవే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదేమన్నా వాళ్ళు ఎవడో ప్రాణం అట్ట చిలక చిలకలో ఉందంట చిలకేమో చెట్టు త్వరలో దొరికిందంట ఆ చెట్టు ఏమో గట్టి మీద ఉంది పొట్ట మీద ఉంది ఆ పొట్టే మీద ఉంది అదేమో గోదావరి అదిగో మన ప్రాణము ఎవరి చేతులోనూ ఎవరి స్వాధనంలోనూ లేదు ఆ సంగతి అబ్రాహం గారి ఆ టైంలో గ్రహించలేకపోయాడు నిన్ను బట్టి నన్ను సందేస్తారేమో ఇప్పుడు నేను బతకాలంటే ఇవల్ల నాకు మేలు కలగాలంటే నేను బతకాలంటే నువ్వే కారణం నీ చేతుల్లో ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు దేవుని మీద తెలిసిన దేవుడి మీద నడిపించుతున్న దేవుడి మీద వాగ్దానం చేసిన దేవుడి మీద తన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగినటువంటి దేవుడి మీద ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి నడిపించుతున్న దేవుని కొరకు దేవుని మీద కాకుండా లేకుండా ఎవరి మీదో ఆధారపడి బ్రతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది మూడో మిస్టేక్ దాన్ని బట్టి నాలుగవది ఏమన్నాడంటే ఆమెతో అబద్ధవాడమని చెప్తున్నాడు దయచేసి నువ్వు నా సహోదరివి అని దయచేసి చెప్పు అని అన్నాడు అబద్ధం ఆడుస్తున్నాడు తన భార్యతో అబద్ధం ఆడమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు నీతి మంత్రుడు మాట భక్తిపరుడు మాట దేవుని బిడల మాట అవును అంటే అవును కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండాలి కాని మరో మాట రావడానికి లేదు అన్న విషయం ఇక్కడ లోపించండి అబద్ధం ఆడుతున్నాడు వాస్తవం ఒకటి మరొకటి మాట్లాడమని చెప్తున్నాడు తను మాట్లాడితే సరే పక్కన వాళ్ళతో కూడా అబద్ధం చేపిస్తా ఉన్నాడు తనకు నీళ్లు కలగాలని తనకు ఏమైపోతాడో అనేటువంటి ఆందోళన భయము ఆవరించినటువంటి ఒక భయాందోళనకరమైన పరిస్థితిలో అతను అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో చాలా మంది చెప్పిన మాట వినకుండా ముందు అప్పులు తర్వాత ఇంట్లో దాక్కుని అప్పులొచ్చినప్పుడు అమ్మాయి నువ్వు వెళ్ళి లేడని చెప్పేశాను నువ్వు లేడని చెప్పేశాను అని చెప్పేసి అని వాళ్ళ ఆడవాళ్ళని పంపించి వాళ్ళతో సమాధానం చెప్పిస్తూ ఉంటారు కొంతమంది అప్పుడు దాకా ఇంట్లో ఉన్న ఆ ఆడకూతురు తన భార్య ఎవరో తెలియదు ఇప్పుడు నేను పరిచయం చేస్తాడు జనాలకి ఆయన జీవితంలో చేసినటువంటి మరొక మిస్టేక్ అది అని నాకు అర్థమైంది అది నాకు అర్థమైంది ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె ఎప్పుడైతే బయటకెళ్ళిందో వాళ్ళు చూశారు అవిప్తులు ఖచ్చితంగా ఆమె తీసుకుని వెళ్లారు ఇంటికి ఆ తర్వాత అతన్ని బట్టి అంటే ఆ ఎప్పుడైతే తన భార్య తను చేసిన మిస్టేక్స్ ను బట్టి ఆ వాగ్దాన స్థలంలో లేడు వేరే స్థలంలో ఉన్నాడు తన కట్టుకున్న భార్య తనతో పాటు ఉండేసిన భార్య తనతో పాటు లేదు అతను దూరం అయిపోయిందంటే తన కుటుంబ వ్యవస్థ తన సంసారంలో లుపులు పోసుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు దేవుని మాట వినకపోతే మన జీవితంలో మన సంసారంలో మన కుటుంబంలో మనమే మన మన మనమే కూల్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము అనే విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవలసి ఉంది అని మిస్టేక్ అనేటువంటిది ఆ తర్వాత పదిహేడవ వాక్యంలో అయితే యహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని వారిని మహావేదన చేత బాధించను అను ఒక ఆత్మీయుడైన వ్యక్తి ఒక దేవుని బిడ్డ ఒక దేవుని పిలుపుకైనటువంటి వ్యక్తి ద్వారా తన సరౌండింగ్ పీపుల్కి ఆశీర్వాదం ఉండాలి కానీ శాపం ఉండకూడదు బాధ ఉండకూడదు వేదన ఉండకూడదు నష్టము నాశనము జరగకూడదు వాళ్ళని నిజంగా మీరు నేను నీవు నేను దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుని కొరకు దేవుని పేరట ప్రార్థించి బ్రతికే వాళ్ళం అయ్యితే గనక మన అడుగుపెట్టిన స్థలంలో ఆశీర్వాదం ఉండాలి మన అడుగుపెట్టిన స్థలంలో సంతోషం ఉండాలి మనం అడుగుపెట్టిన స్థలంలో సమాధానం ఉండాలి మన అడిగిపెట్టిన స్థలంలో అభివృద్ధి ఉండాలి క్షేమం ఉండాలి భద్రత ఉండాలి వారికి భరోసా ఉండాలి ఒక దైవ జండు మన మధ్యలో ఉన్నాడు ఒక దైవ మన మధ్యలో ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే మనకి మేలు కలుగుతుంది ఆయన వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు మనకి దీవనే దీవెన కలుగుతుంది అని ప్రజలు చెప్పగలగాలి కానీ మనను బట్టి దేశము శాపగ్రస్తము కాకూడదు నాశనము కాకూడదు నష్టము కాకూడదు వేదన కాకూడదు సారి ఆలోచించారు నీ అడుగు పెట్టిన చోటల్లా కూడా అక్కడ యోగు గురించి వ్రాస్తాడు నువ్వు వేసిన అతను వేసిన అడుగల్లా అతను వేసిన అడుగల్లా నేతిలోనూ పాలలోనూ పడుతూ వచ్చింది అంటే అక్కడ అంత ఆశీర్వాదకరమైన సంతోషకరమైన అభివృద్ధి ఆ జీవనకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది యోసేపు ఆ ఐక్తులో ఆ పొత్తి ఇంటికి వెళ్ళినప్పుడు అతను వెళ్ళిన చోట ఆశీర్వాదము అభివృద్ధి అనేది కలిగింది అంటే కానీ అబ్రహాముని బట్టి ఇక్కడ తనతోటి వారికి శాపం దేవుని కోపం దిగు వారికి ఈ రోజు మనం ఉంటున్నటువంటి ప్రాంతాలలో మనల్ని బట్టి ప్రజలు దీవించబడుతున్నారా సంతోషించగలుగుతున్నారా రక్షణ పొందగలుగుతున్నారా దేవిన స్వస్థత పొందగలుగుతుంది నేను పొందగలుగుతున్నారా సమాధానంగా ఉన్నారా లేకుండా దానికి వ్యతిరేకంగా ఈ పరిస్థితులన్ని అనుభవిస్తూ దుఃఖంతో గడుపుతున్నారా ఒకవేళ అలాగే అయితే మనము దేవుని ప్రణాళికలో లేనట్టే దేవుని ప్రణాళికలో ఉంటే మనము ఉన్నప్పటికీ అలా జరుగుతుందంటే మనము దేవుని మాట చొప్పున మన జీవితాలు కొనసాగటం లేదు జరగటం లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారు అయ్యోరా అర్థం చేసుకోవాల్సిన వారం అయ్యో నా ప్రేమైనటువంటి బాధతో జనాలు మీకు దన్నం మా ఊరు వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మమ్మల్ని వదిలిపెట్టి మాకు దూరం అయిపోండి మీరు అని ఎవరు మన గురించి చెప్పకూడదు ఇరవయో వాక్యములు అంటాడు మరియు ఫరో అతని విషయమై తన జన్లకు ఆజ్ఞాపించినందున్న వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసేది పంపేసేసారు దండం పెడతారా వెళ్ళిపోండి మీరు ఎక్కడి నుంచే వెళ్ళిపోండి అని చెప్పేసేసాను మనం ఎక్కడ అడుగు దేవుని వాగ్దానం ఏంటంటే నువ్వు అడుగుపెట్టి చోట వెళ్ళాలని నేను నీకు మన అడిగి పెట్టిన స్థలము చోటు ప్రాంతము దేశము రాష్ట్రము ప్రజలు మన సొంతము కావటం లేదంటే ప్రజలు రక్షణ పొందటం లేదు అని అంటే ప్రజలు విడుదల పొందటం లేదు ఆశీర్వాదం పొందటం లేదు అని మనలో ఏదో మిస్టేక్ ఉంది అని అయ్యా ఎందుకొచ్చి వచ్చిన దగ్గర నుంచి మనం చెల్లిబట్టుకుందా దండం పెడతా వెళ్ళిపో అనే పరిస్థితిలో మనం ఉన్నాము అని మనము దీవెనను ఆశీర్వాదాన్ని సమాధాన్ని అన్నిటికీ కారణమైనటువంటి దేవుణ్ణి మోసుకొని వెళ్తున్నావా శాపాన్ని మోసుకొని పోతున్నావా పెద్ద ప్రశ్న ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి ఇంటిలో ప్రాంతంలో ఊరులో రాష్ట్రములో దేశంలో మనల ద్వారా దేవుని ప్రజలు లేకుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారా శాపాన్ని అనుభవిస్తున్నారా వెళ్ళిపో అంటున్నారా అయ్యా నువ్వు వెళ్ళద్దు నువ్వు ఉండు అని అంటున్నారా ఒకసారి మనం ఆలోచన ప్రపంచంలో రెండు సార్లు బరియలేనటువంటి ఒకే డెడ్ బాడీ రెండు సార్లు బరి లే బరియలు చేయబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో తన జీవితం గడిపి సేవ చేసి అనేకమైనటువంటి ఆ నల్ల జాతుల్ని దేవుని కొరకు దేవుని వైపు నడిపించి సంపాదించిన వ్యక్తి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ దేశానికి తీసుకుని వెళ్ళిపోతారు సొంత దేశానికి పుట్టిన దేశానికే తీసుకుని వెళ్ళిపోవడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా వచ్చి లేదు ఈ దైవ మాకే కావాలి ఈయన బ్రతుకున్నంతకాలం మా కోసం బ్రతికెళ్ళడు బ్రతుకున్నంతకాలము ఆయన గుండె మా కోసమే కొట్టుకుంది ఆయన మాకే కావాలని ఎక్కడే భూస్థాపన చేత ఉంది లేదు లేదు మేము తీసుకెళ్లిపోతామని వాళ్ళంటే ఆ నల్ల జాతులు తెల్ల జాతుల మధ్య పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆ ఏమంటారు ఆ పోరాటము ఆ యొక్క వాగ్వాదంలో ఫైనల్ గా కాదు ఏం చేద్దాం అనేది కూర్చొని చర్చించి ఆలోచన చేసి ఒక తీర్మానానికి ఫైనల్ గా వారైనా సరే వాడి తీసుకెళ్తే మీరు తీసుకుని వెళ్ళిపోండి కానీ కానీ ఆ గుండె మా కోసం పరికర్పించింది ఆయన గుండె మా కోసం కొట్టుకుంది ఆయన హృదయం ఆయన హృదయం మాకు కోసం ఆక్రాంతం చేసింది ఆ గుండి మాత్రం మాకు ఇచ్చి వేసేయండి మీరు బాడిని తీసుకొని అది కోసి గుండెని మాత్రం వాళ్ళకి ఇచ్చారు ఆఫ్రికా ఖండంలో ఆ నల్ల జాతీయులు సమాధి చేశారు బాడిని తీసుకుని వెళ్లి వాళ్ళు అక్కడ సమాధి చేయడం జరిగింది ప్రేమైనటువంటి వారులారా ఆ దైవ జండు రాక ద్వారా డేవిడ్ అలీస్టన్ రాక ద్వారా ఆఫ్రికా ఖండంలో వెలుగును ప్రకాశింపు చేశాడు దేవుడు అతని రాక ద్వారా ప్రజలు విడుదల పొందాడు అతని రాక ద్వారా పడుచుకుని తలరాతలు మార్చిబడ్డాయి అతని రాక ద్వారా ఆశీర్వాదం అని అనుభవించగలిగాడు దేవునికి మధ్య కలుగును గాక చేయకూడనిటువంటి అబ్రహాము జీవితంలో కొన్ని విషయాలను చేస్తూ వచ్చాడు అది ఎంతో బాధాకరంగా అనిపించింది జనాలు వద్దు ఎలుపు అనే వచ్చింది అలాంటి చేదుైన అనుభవాలను మనలో లేకుండా క్రీస్తు రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుని పని దేవుని దాదాపుగా ఈ టీంలో ఉన్న వారందరూ ఆ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓవరాల్ గా ఆ అధిక భారంతో దేవుని పని చేస్తున్నటువంటి వాళ్లే మన అందరం కూడా దేవుని పని చేస్తున్న వారనే అపంటారు మన జీవితంలో ఎలాంటి మిస్టేక్స్ నెంబర్ వన్ లోతుని వదిలించుకున్నాడు మన జీవితంలో వదులుకోవాల్సింది లోతు లోతు అని అనగానే మనకు వెంటనే జ్ఞాపకం రావాల్సింది లోతు అతని కుటుంబ జీవితం అంతా కూడా ఒక శాపగ్రస్తమైనటువంటి అనుభవం మిగిలిపోయింది క్షిపించబడిన అనుభవం అతను ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనటువంటి వ్యక్తిగా లోతు జీవించాడు అఫ్ కోర్స్ ఆ టైంలో అతన్ని ఆ సుధమ్మ కుమారంలో నీతి పిలిచారు కానీ అతను కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి కానీ మనం ఇక్కడ నెగిటివ్ చూస్తా ఉన్నాం మన జీవితంలో నెగిటివ్స్ అన్ని కూడా మనం సరి చేసుకోగలిగితే మన జీవితం దేవునికి ఆశ్ర మహిమకరంగా మనం అనేకులకు ఆశ్రదకరంగా ఉంటామనేది నా భావన ఆ అప్పుడు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది బిడ్డలు ఆ విచారులు తండ్రి త్రాగుబోతు అయిపోయాడు లోతు అని ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి రాగబోతు అనుభవం క్షిపించబడినట్టు తన పిల్లలు వ్యభిచారులు భార్య భార్య ఆ లోక లోక సంబంధమైనటువంటి ఆశ లోకాశకైనటువంటి వ్యక్తులుగా వారు ఉండిపోయారు వాళ్ళు ఉండిపోయారు వాళ్ళ సహవాసాలన్నీ వాళ్ళ పిల్లల సహవాసాలు లోకస్తులతో సహవాసం చేసినటువంటి క్షమించబడిన అనుభవం అది మత్స్గా ఉందని చెప్పేసి దానికోసం ఈ లోక భోగ భాగ్యాల కోసం తాపత్రయ పడేటువంటి ఆ అనుభవాలు దేవుని కొరకు మన హృదయం కొట్టుకుంటే మన ఆశలు ఆలోచనలు మనకేమైనా ఉంటే దేవుని రాజ్యం నిర్మాణం కొరకు రచించిపోతున్న ఆత్మ సంపాదన కొరకే మన ఆశలు ఆలోచనలు అయి మన హృదయం దాని కొరకే కొట్టుకోవాలి పరితపించాలి గాని వేరే అర్థమైన దానికోసం కాదు అనే విషయాల్ని ఆ లోతు జీవిత అనుభవం నుంచి నేను జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత దేవుని మాట కాదని దేవుడు ఉన్నమన్న చోట ఉండకుండా వెళ్ళమన్న చోట వెళ్లకుండా చేయమన్నది చేయకుండా దాడిపోయే అనుభవాలు మన జీవితంలో ఒకవేళ ఏమైనా ఉన్నాయేమో వాక్యాలు చదువుతున్నాం వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని భరిస్తున్నాం కానీ వాక్యానుసారమైన జీవితం మన జీవితాల్లో లేకపోతే అది బాధాకరం దానంత దౌర్భాగ్యం లేదు అనేది నా భావన ఉన్న మన చోట ఉండకుండా అడుగులు ముందుకు వేసి వెళ్తున్నారు అతను అఫ్కోర్స్ అతను ప్రార్థన చేస్తూ ఉండవచ్చు దేవుని పిలుపు మేరకు ఆ వాళ్ళ ఊరిని వాళ్ళని వదిలిపెట్టి రావచ్చు ఆయన కాని ఉండమన్న చోట ఉండరా జీవితంలో చాలా త్యాగాలు చేసి ప్రభు నమ్ముకున్నాము అక్కర్లేదు అనుకుని చాలా వదిలిపెట్టేసాం మన జీవితంలో గొప్ప త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళనే దేవుని కొరకు వచ్చిన తర్వాత మనము మిస్టేక్స్ చేస్తూ ఉన్నాము నిశ్చేక్స్ చేస్తున్నారు చాలా మంది గొప్ప త్యాగాలు చేస్తున్న గొప్ప గొప్ప దైవ జనులు వారి ప్రారంభపు దినాల్లో ఉన్నటువంటి ఆ సాక్ష్యము ఆ భారము ఆ బాధ్యత ఆ సేవ తర్పణం ఈ తర్వాత దినాల్లో వారు బ్రతుకుల్లో అది కనపడటం ఎక్కడో ఏదో బలహీనత పడిపోయి చెప్పించబడిన అనుభవంలో మిగిలిపోయినటువంటి పరిస్థితులు వారి జీవితంలో కనబడుతూ ఉన్నాయి అలాంటి ఛాయ మాట్లాడుతున్న నా జీవితంలో కానీ వింటున్న మీ జీవితంలో కానీ ఎక్కడ కనపడకుండా ఉంటే ఎంత బాగుంటుందో దేవుని చెత్త అక్షరాల మన జీవితంలో నెరవేరుతుంది కదా అనిపిస్తుంది అలా జరుగును దాకా దేవునికి మహిమ కలుగును దాకా మన నోట మన నోట మన జీవితం నా జీవిత అనుభవం నుంచి చెప్పవలసి వస్తే గనక నా ప్రాణం నీ చేతిలో ఉందమ్మా నీ మొలం నేను బ్రతుకున్నట్లుగా నాకు అమ్మా నాకేదన్నా తె నా బ్రతుకు మన మనకు వ్యక్తి చేతులు లేదు నా కాలగతులన్నీ ఓహోవా హస్తగతం అయి ఉన్నవి ఎవరు ఏమి చేయలేరు అని నేను ధైర్యంగా చెప్పగలను ఇప్పటికీ ఐదు ఆరు సార్లు ఆ మీద నన్ను చంపడానికి అటాక్ చేశారు కేవలం సువార్థ పని కోసం వెళ్ళినప్పుడు వీడు దేశ ద్రోహులు అని తిట్టారు నోటి గురించి అడుగు మాట్లాడారు కొట్టారు ముఖాలు మహాలు కొట్టారు సామాన్ బహాలు కొట్టారు కానీ నా ప్రాణాన్ని ఎవరు ఏమి చేయలేకపోయాడు వాళ్ళు కొడతారని ఏదో ఏదో చేసేస్తారని కాల్చేస్తారని చంపేస్తారని నేను భయపడి ఉంటే దేవుని కొరకు ఏమి చేయలేను చేతగానే వాడిని అయిపోతాను నేను పిలిచిన నన్ను పిలిచిన పిలుపుకు నేను బయలుదేరి వచ్చినటువంటి ఆ పనికి నేను న్యాయం చేయలేను నా ప్రాణము ఉన్నా పోయినా ఉన్నంత వరకు నా దేవుని కొరకే అనేటువంటి తీర్మానంతో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనం నడిపించు ఉన్నాడని నా వ్యక్తిగత జీవిత అనుభవం నుంచి నేను ధైర్యంగా చెప్పగలను దేవునికి మహిమ కలుగునుగా మాట మన మాట అవునుంటే అవును కాదంటే కాదన్నట్టుగానే ఉంటే ఎంత బాగుంటుంది ఎంత గొప్పదిగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక అలాంటి ఒక మాటను అనేకులు సృష్టిస్తారు నమ్ముతారు ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు మనం దేవుని మాటను కలిగి ఉండి ఆ మాట ప్రకారంగా ఆ మాట కోసమే బ్రతికే వారం అయ్యుంటే ఎంత బాగుంటుంది ఎంతమంది మనల్ని నమ్ముతారు ఎంతమంది మన ద్వారా ఆదరించబడతారు బలపరచబడతారు భేదించబడతారు సంతోషిస్తారు సమాధానం కలిగి ఉంటారు ఆ మాట మన జీవితంలో మన నోట స్థిరపరచబడి ఉండును గాక మన మాటలో తేడా రాకుండా మనం చూసుకున్నట్లుగా ప్రభు మనకి పురపు చూపించును గాక దేవునికి మహిమ కలుగును గాక మనల్ని బట్టి మనల్ని బట్టి మనమున్న ప్రాంతంలో ప్రదేశంలో ఇంతకుముందు చెప్పుకున్నాం ఎవరు బాధపడకుండా ఎవరు కూడా నష్టపోకుండా నాశనం కాకుండా యూసేపు అడుగు ఎలాగ దీవించబడ్డారో అలాగ దీవించబడే జీవనకరమైన అనుభవంలో మనం ఉండునట్లుగా ప్రభు మనకి సహాయము అవి దయచేయను గాక సో ఎవరు అయ్యా దండం పెడతా మీరు వెళ్ళిపోండి అనే పరిస్థితులు కాదు అయ్యా మా కోసం మీరు వచ్చారు మీరు వచ్చారు మా బ్రతుకులు మార్చబడ్డాయి మా తలరాతలు మారిపోయినాయి మా పరిస్థితులు మారిపోయినాయి మా కుటుంబ వ్యవస్థ మారిపోయింది మీరు రావాలి మీరు ఉండాలి మాకు కావాలి నువ్వు చచ్చిపోయినా నీ ఆశీర్వాదం మాకు ఉంటుంది అనే నమ్మకం ప్రజల్లో ఉండాలి ఎలిస చచ్చిపోయినా అతన్ని అభిషేకం విడిచిపెట్టలేదు అతను చచ్చిపోయిన అతని ఎముకలు కూడా మరొక మనిషిని బ్రతికించగలిగాయి అలాంటి ఒక అనుభవం మనము బ్రతికున్నప్పుడే ప్రజలకు మేలు కాదు మనము చచ్చిపోయినా ప్రజలకి మేలు కలిగించే ఆశీర్వాదకరమైన అనుభవంలో నేను నువ్వు ఉండగలిగితే ఎంత బాగుంటుంది మన ద్వారా ప్రజలు మనం చచ్చిపోయినా ఛాయలు ప్రజల్ని సమాధాన పరచగ పరచబడగలిగితే ప్రజలను సంతోషపెట్టగలిగితే ప్రజలను విడిపించగలిగితే ప్రజలకు మేలు చేయగలిగితే ప్రజలను దీవించగలిగితే ప్రజలు రక్షణ పొందడానికి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది మన మరణానికి కూడా ఒక గొప్ప విలువ ఉంటుంది అనేది నా భావన బ్రతికినా చచ్చినా సరే మహిమకరమైనటువంటి జీవితాలు మనం అనుభవించట్లుగా దేవుడు మనకి కృప దయచేనుగా ఆ అబ్రహం జీవితంలో ఉన్న కొన్ని మైనస్ పాయింట్లు మనం ఆయన చేసిన సేవ గొప్పది పిలుపు కలిగిన పిలుపు గొప్పది అతను కలిగినటువంటి మరి ఆ దేవుడు గొప్పవాడు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కానీ చాలా మంది గొప్ప విషయాలు మాత్రమే చూస్తారు గాని మన జీవితంలో లూప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్డ్రాప్స్ ఏమైతే ఉన్నాయో అబ్సాకల్స్ వాటిని మనము గుర్తించి లోపాలను పాపాలను బలహీనలు గుర్తించి వాటిని మనము వేరు చేసుకోగలిగితే దూరం చేసుకోగలిగితే వాటిని మనము మనం వాటి నుంచి వేరేవి జీవించగలిగితే మన జీవితం అనుకోకుండా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అభివృద్ధి మన జీవితంలోను మన ద్వారా అనేకుల జీవితాల్లోనూ కలుగుతుంది అనేది నా భావన మంచి అందరూ చెప్తారు ఆశీర్వాదం నీకు దీవం కలుగుతుంది ఇక అందరూ చెప్తారు అది కాదు మన జీవితంలో బలహీనతలు చూసుకొని వెతుక్కొని వాటిని కనుకొని వెతికి తీసి పడేస్తే అప్పుడు మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది అనేది నా భావన చచ్చిపోయిన ఎలుక ఇంటిలో పెట్టుకొని వాసనకు వస్తుందని చెప్పేసి అని ఎన్ని స్ప్రేస్ కొట్టినా సరే ఉపయోగం లేదు చచ్చిన ఎలుక ఎక్కడుందో దాన్ని వెతికి తీసి బయటపడేస్తే ఆ దరిద్రం అంతటితో పోతుంది అనేది నా భావన అలాంటి ఒక అనేకులకి జీవనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా శక్తులుగా దైవజనులుగా మనల్ని మన కుటుంబాన్ని మనం చేసే దేవుడు మార్చును గాక ఈ మాటలు దేవుడికి మహిమకరంగా అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక థ్యాంక్ Hallelujah. Thank you Yes, President మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేసుకుని మనం కంప్లీట్ చేసుకుంటాం వన్ బై వన్ ప్రార్థన చేసుకున్నాం సుప్రభా నా జీవనం చూసాభ నా జీవాని అబ్రామ్ కు పిలుచినప్పుడు అబ్రామ్ ఇంకా ప్రభావ పూర్తిగా నేను రావాలి లేకుండా నా జీవానికి చేస్తుంది భ నా దీవాని విశ్వ్రభా ఈ రోజు వాక్యంగా మరొక వాక్యం మా ఉదయంలో పెట్టి ఇంకా ముందు ఎక్కువ పోవాలా మీరేమో జ్ఞానం తెచ్చి మా ఉదయం పనిపించండి అలాగే ఆలోచితలో మీరు సైతాన్ని బంధించి నాదేవాతం గొప్ప జనం జ్ఞాపకం చేసుకోండి నాదే స్వస్థింద్రభా నాదేవా జ్ఞాపకం చేసుకోండి అలాగే వాళ్ళ ఉదయాలు స్వస్థపరచని వాళ్ళ ఆత్మ తెలియండి మీ సత్యాన్ని బయటపరచని జ్ఞానం తెచ్చి అందరు శివ మీద రావాలా సత్తు నాది నియంత్రు భయం భక్తి ఉండాలా నేను మనసు పూర్ణ వేగం పూర్వ మనసు తీర్పు శుద్ధించాలా గొప్ప కలికరించే ముందు ప్రార్థించుకు వాళ్ళు నడిపించే ప్రార్థన పడిపోయిన సేవకులు ముట్టని తాకండి వాళ్ళ జ్ఞానం పశ్చితం గురించి వాళ్ళ పాప శ్రమించండి వాళ్ళ ఉద్యోగంలో నూతన ప్రభాహాలి అనవ ఆనందం కలిగించేయండి అలానే నా ప్రభు నా కోసం వండి సినిమాదర్శనం చూపించండి మళ్ళీ తిరిగి లేవచ్చని అలాగే మా దేశం అంతా సువార్త పోవాలా ప్రాంతం ప్రాంతం పోవాలా ఊరు ఊరు పోవాలా నా దీవానికి శుతం అలాగే నాదివార్త గ్రామంలో ఎక్కడ గ్రామంలో సేవ జరగాల నా దీవానికి మరించి దీవానికి శోధం చేస్తాం మౌన శక్తి అంత ఆది సంపదం అలడియా అలడి వాళ్ళ కోసం మొద పెడతాం సుప్రభ నా దీవాళ్ళు క్షమించమని ప్రార్థించమని ప్రార్థించం ఎంత వైరల్స్ ఉన్నాయి ఆ బిడెస్ జాపం చేస్తాం క్షమించని వాళ్ళ లంగ్స్ స్వసపరచని వాళ్ళు ఆత్మలు తెరవండి నా ప్రభా చిన్న ముట్టి స్వస్సపరచని చెప్పింది యశ్వభ వాల్వి రక్షణ పొందాలా శువార్త పోవాలా డాక్టర్ అక్రమ తొలగించి వాళ్ళ మీ బిడ్డలే మీ జ్ఞానం తెచ్చని పురుషులకి రక్షణ నా దీవానికి శోతం చేస్తాం ఆ ప్రకారం గొప్ప దీవానికి శోతం ఎంతో మంది ఇడిపోయిన కుటుంబం ఉన్నారు వాళ్ళు దుఃఖపడుతున్నారు అలాగే వాళ్ళు కనబడి మీరు మాట్లాడండి వాళ్ళది రక్షణ తెచ్చు నా దీవానికి శోతం చేస్తాం యశ్వభ అక్కడ సమీపించింది భయంకర దినాలు నాదివా ఇంకా జిల్లాలో ప్రభా అలగు ప్రకాశించండి అలడియా పొందాలేసే మీరే కార్యం చేయండి అలదియ నాదేవా ప్రభా అలది నాది ఏ సునాలు కరిగిపోవాలా ఏ సునాలు అది తాగకుండా ప్రజలు కాపాడండి జ్ఞానం తెచ్చండి దేవం మైపరచుకోండి అలలియ దేశం రక్షించుకోమని ఇస్తున్నాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి మంత్రుల అబ్రహాలో గొప్ప అబ్రహాకు యాకోబులకు చేసిన వాగ్దాన మరణ భూస్థాపన జీతాలు నెరవేర్చి అబ్రహాంత మార్చుకున్నారు అబ్రహాం చేయడం వాగ్దానాన్నింటి మమ్మల్ని వారసులు చేసిన దేవ పరిశుద్ర కృపామైన నీకే స్తోత్రాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తు మహేశ్వరం నీకే కలుగునిగా నా దేవ నా ప్రభావ ఇక ఉదయకాల సమయంలో ప్రభావ సన్ని కృష్ణం దేవ యేసుప్రభ నా తండ్రి నీకు వన్నా ప్రభావ కింద మీరు మాతో మాట్లాడిన అబ్రహాం జీవితం ఏ రీతి ఉందో ఒక విషయం చూపించిన ప్రభావ అబ్రహాం మీరు ఎంతగా నేర్పరుచుకున్నారు మీరు పిలిచిన తన దేశాన్ని తన బంధువులు విడిచిపెట్టి బయటకు వచ్చిన ప్రభా కానీ కొన్ని బలహీతలు ప్రభావ ఆయన యేసు ప్రభా తన్నిటి నుంచి కూడా ప్రభా మీకు మార్గాలు నడిపించినారు మా ఎంతగా మీరు ఓ ప్రభా నీకు వందాలి సయానికి కృతజ్ఞతలు అర్పించకుండా ఆయన నా తండ్రి సుప్రభ మీ వాక్యం చెప్తుంది ప్రభా నీ పిలుపుని ఏర్పాటు నిత్యం చేసిన మరి జాగ్రత్త పడుమన్నది వాక్యం చెప్తుంది ప్రభా ప్రతి దశలో ప్రభా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం ప్రతి దినం మేము నిత్యం చేసుకోవాలని జాగ్రత్త పడి మేము జీవించాలా తాను నిలిచిన తలచిన వాడు పడిపోకుండా వాక్యం చెప్తుంది కాబట్టి ఇక సమాప్త చివరి అంచుల మేము ఉంటున్నాం ప్రభాయన మేము మా పిలుపు ఏందో ప్రభా మేము అర్థం చేసుకుని మేము ముందుకు మీరు సహాయపడండి ఓ ప్రభా తి మొదటి కలిగిన ఆ దర్శనం ఏందో ఓ ప్రభావి అర్థం చేసుకోవాలా ఏ రీతిగా ప్రభా మీరు మమ్మల్ని పిలుచుకున్నారో అది మీ గ్రహించి దాని ప్రకారం మేము ముందుకు పోవాలా ప్రభా దుష్టుడు ప్రభావిత భయంకరంగా ప్రభా మనుషుని శోధిస్తుంది ప్రభావ నా దేవ నా ఈ లోకం అంత బిజినెస్ లాగా తయారైపోయింది ప్రభావ తండ్రి సేవ సేవ జీతం విడిచిపెట్టి ప్రభావ బిజినెస్ లాగా తయారైపోయింది ప్రభావ ఎంతో బాధకరం ప్రభావ కనికరించమంత ఆదిష్టం నా దేవ ఇసు ప్రభా తిసు ప్రభా మీరు ఏ రీతిగా మీరు మీ మీ పిలుపులు మీరు స్థిరపడి ఉండమన్నారు తండ్రి నీకు వందాలి ప్రభావ పిలుపుని జీవించాలని మీరు సహాయపడండి నా దేవ నా ప్రభావ నీకు వందాలి సయ గొప్ప దేవ పశుధి తండ్రి ఇసు ప్రభావ సేవ జీవితంలో మేము ముందుకు పోవాలా నా తండ్రి ఇసుప్రవ మీరే మమ్మల్ని నడిపించడానికి ప్రతి ఆటంకాలను కొట్టివేమని ప్రదిష్టం మీకు నూతనమైన అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించండి ఈసు తల్లి వందాలి ప్రభా నా తండ్రి ఇసు ప్రభావం మేము ఏ పని చేయాలి అదే పని చేయాల ప్రభావ ఈసు శక్తి ఆ పని మేము ప్రవా రెండు బ్యాలెన్స్ మేము చేయలేము ఈ లోకం ఒక తట్టు ప్రభావని ఒక తట్టు నేను సేవించలేం ప్రా సంపూర్ణంగా మేము మీకు సమర్పించుకుని సహాయపడండి గొప్ప తండ్రి నీకు వన్నాను ప్రభా నా తండ్రి నా దేవ ఈసూప్రవ ఈ లోకం ప్రభావ తండ్రి ఎంతో భయంకరమైన కాలుంటుండే ప్రభావ నా తండ్రి ఈసూప్రభ గొప్ప జనం శ్రమలు పలు కాబోతుంది నా తండ్రి ఈసూప్రవ నా తల్లి మొదట నా సంఘానికి ఈ రోజు లేదు ప్రభావ సంఘం అంతా ప్రభావ తండ్రి నిష్ఫలం అయిపోయింది నాయన ఈసు ప్రభా మొదటి ప్రేమను విడిచిపెట్టిన ప్రభా సంఘం నాయన ఆ మొదటి క్రియలు విడిచిపెట్టింది ప్రభా ఈ రోజున కాబట్టి ప్రభాయన ఈసు ప్రభా మీరు ప్రభావం హెచ్చరిస్తున్నారు ప్రవాణ తండ్రి ఈసయ నా ప్రభు లోకమంతా ప్రభాన తండ్రి ఏదో పొందుకుందామని ఆశపడుతుంది కానీ ప్రభావ మీ సేవా జీవితం అసలేనా పిలుపు మర్చిపోయినారు ప్రభా ఈ ఈ రోజు కూడా ప్రభావన దేవనా ప్రభావం వన్నా ప్రభావి మర్చిపోక నీ చేసుకోమన్న మీ వాక్యం చెప్తుంది ప్రభావ నా దేవనా ప్రభా వయ గొప్పదో దేనిశగా భయపడుకున్న ప్రభావం ఏం విషయంలో చింతించుకున్న ప్రభావ విశ్వాసం అనేది కలుతా దాన్ని కొనసాగించేవారు మీ వైపు చూస్తూ మా ముందుంచి ఉన్న పరుగు పొందాలని ఓకేస్తూ పరిగెత్తాల ప్రభావ నాదేవో మా గురి ఎద్దుకు పరిగెత్తాల ప్రభా వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొడుకు వేగిరిపడమన్నారు ఉన్నదంతా ప్రభా లోకాశ ప్రభా ఆయన జీవపడం ప్రభావ శారీరకమైన జీవితం ప్రభా అదొకసారి వెనుక చూస్తే ప్రభా అది మమ్మల్ని గుంజుకొని లోతు బారి అట్లనే చేసింది ప్రభా నా తను వెనకదిరి చూడొద్దంటే ప్రభావ వెనకదిరి చూసింది ప్రభావ ఈ రోజు కూడా శివకు జీవితంలో ప్రభావ ముందుకు నడమంటే వెనకదిరి చూస్తున్నారు పట్టబడుతున్నారు చెక్కబడుతున్నారు ప్రభావ గొప్ప జనం పాస్టర్ సైతం ప్రభావం చెక్కబడుతున్నారు ప్రభావం నుంచి రాలేని ఉన్నారు కనికరించిన ప్రభావ కృప జిపించిన పతి బిడని లేవనెట్టండి మీరు ఆకలి విశేషమైన శివపతి సంఘం ద్వారా జరగాల అద్భుతాల ఆశ్చర్యాల జరగాల ప్రభావ నా దేవ రక్షణ సందేశాన్ని ప్రకటించాల పాపం జీవితం నుంచి మనుషులు విడుదల పొందాల ప్రభావ ఈ రోజు రక్షణ సందేశం చాలా తక్కువ మంది ప్రకటిస్తున్నారు ప్రభావ నా దేవ ఈసయ నీకు వర్ణాలు నా దేవ ప్రతి ఒక్కరు ప్రభావ రక్షణ పందరం మారుమని పొందాలా ఈ రాబోయే శిక్ష ఈ తీర్పు ఏ రీతిగా రాబోతుందో ప్రభా మే ప్రకటించాలా తీర్పుని గురించి నీతిని గురించి మేము ప్రకటించాలా ప్రభా రెండు విషయాలు మేము ప్రకటించాలా నా దేవ నీతి లేకుంటే మీ రక్షణ బలం లేకుంటే ఖచ్చితంగా మీకు తీర్పు ఉంటుంది అని ఈ రోజు ప్రభావ ఆయన ఆ రీతిగా లేదు ప్రభావ అది ఉల్టా చేసుకుంది జీవితం కలిస జీవితంలో అయినా కనికరించి మన ప్రాదిష్టమైన గొప్ప దేవ మీ వాకింగ్ చేత ప్రభావంలో బలపరిచే నీకు వర్ణాలు సయాభా మేము ఆ స్థితిలో ఉన్న వీళ్ళు మేము పరిశీలించుకోవాలా ప్రభావ మరోసారి ప్రభావ తన అలాంటి బలగీతలు వాళ్ళు ఇంకేమైనా ఉంటే ప్రభావ ఇప్పుడే వాటించి మాకు బిడ్డల దయచేయండి వరుష దొరుకుతుంది మీ వాక్యం ప్రభావ దేవ యస్సు ప్రభావం గీతాలను సరి చేసేది ప్రభా నీకు వాళ్ళని మీ వాక్యం చేతని మా నరకల్ని శుద్ధీకరించుకోగలం ప్రభావ కాబట్టి ప్రభా తిన్ని మేము కూడా ప్రభావం జీవించాలా వాళ్ళ అలాంటి బలహీతలు ఏమైనా ఉంటే ప్రభావం పరిశీలించుకోవాలా మేము అందరం ప్రభావ ముందుకు సాగిపోయి బిడ్డలుగా మమ్మల్ని నా తన ఇరు వంతా మీకు నూతనమైన కురుపు నూతన అభిషేకమకా నడిపించమని ప్రధిష్టమైన వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభా మీరు స్వస్థపచ్చిన ప్రభావ నా దేవ నా ప్రభా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి స్వస్థత మీద దైచ్యం ప్రభావ మీరే స్వస్థపచ్చే దేవుడు ప్రభావ మనుషులంతా ప్రభావ్యాక్సిన్ కోసం ప్రయాస స్వస్థపచ్చే దేవుడు మీరని ప్రభావ మనసు గ్రహించని స్థితిలో నా తన వాక్యం ప్రకటిస్తున్నారు గానీ ప్రభా స్వస్థత కోసం ప్రభావ మిమ్మల్ని ఆశ్రయించకుండా ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నారు ప్రభావ వ్యాక్సిన్ కోసం ప్రయాస పడే ఎంత భయంకర ప్రభావం ఓ ప్రభావం చూస్తున్నాం ప్రభావి చూపించినారు ప్రభా తి అది ఓ ప్రభావ సంపూర్ణంగా న్యూట్రలైజ్ కావాలా ఏసీ కురిస్తున్నా ప్రభావ ఎలాంటి ఎవరు కూడా ఎలాంటి హాని చేయడానికి వీలేదు వ్యాక్సిన్ ఏసీ కురిస్తుంది ఆజ్ఞాపిస్తున్నా మనుషులు పాలు చేయడానికి వీలేదు వారి అవయవాల్ని తాగటానికి వీలు లేదు ఆ డిఎన్ఏ ముట్టడానికి వీలేదు ఏ కురిస్తుంది ఆజ్ఞాపిస్తున్నా సంపూర్ణ న్యూటలైజ్ కావాలా గొప్ప జనానికి ప్రభావ ప్రార్థన నేర్పించాలా ఇక విధానాల వాక్య ప్రకారం చూపించాలా వాళ్ళ వాళ్ళ హృదయం ప్రభావ మీతో మేము నడిపించాలా ప్రభావ నా దేవ ప్రభా విధానం పాటించినప్పుడు ప్రార్థించినప్పుడు అది న్యూట్రైజ్ అయిపోవాల్సిందో ఏ సుకరిస్తానో ప్రభా మీరు గొప్ప కార్యాలి చేసే దేవుడు ప్రభా తి మీరు చెప్పిన ప్రతి వాక్యం ప్రభావీ అది అమలు పరుసుకుంటుండగా ప్రభా మీరు కార్యలు చేస్తున్నారు నీకు వర్ణాలు ప్రభావ ఈ విషయంలో కూడా ప్రభా కార్యలు చేస్తారు దుష్టుడు ప్రభా వైరస్ రూపకంగా ప్రభా తి ఉజృంభించి ఎంతో మంది ప్రభా చనిపోయినారు ప్రభావ కానీ వ్యాక్సిన్ రూపకంగా మరో ఆస్కం ప్రయోగించింది ప్రభా అది ఎవరు గ్రహించిన స్థితిలో దాని వల్ల ఎంతో నష్టం జరుగుతుందో ప్రభు తెలియదు ప్రభా కాబట్టి ప్రభా గొప్ప జనం అంతా మీ వాక్యాన్ని ధ్యానించి ఓ ప్రభా సత్యని గ్రహించి ఆ వాక్యంతో ప్రభావ దుష్టుని మీద ఓడగొట్టాల ప్రభా విజయం పొందాలా ప్రభావ ప్రార్థన జీవితం ద్వారా ప్రభావ అలాంటి బిడలిగా అలాంటి అభిషేకాన్ని ప్రతి బిడకి ప్రతి సంఘానికి అనుగురించి విశ్వాసకి విశ్వాసాలకు దయచి మన ప్రార్థిష్టమైన గొప్ప దేవ మీరు అక్కడ తొరుగుంది ప్రభా తండ్రి సుప్రభ నా తండ్రి మీరు అక్కడ సిద్ధపడి అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ఎంతో మంది నశించిపోతుంది ఈ లోకంలో ప్రభులందరి కోసం మీకు ఖని విచ్చి మేము ప్రార్థించాలా దైవ దుఃఖంతో మేము ప్రార్థించాలా ప్రభా నా దేవ ఇస్తు ప్రభా తండ్రిని అలాంటి అలాంటి వరకు విలిపించాల ప్రభా తి సమయంలో విలిపించి హిర్మయా వినిపించిన ప్రభావ ఎంతగానో కన్నీలతో ప్రార్థన చేసిన ప్రభావ ఇర్మయ ప్రీవితం అంత ప్రభావ కన్నీ ప్రార్థన చేసిన ప్రభావ ఎంతో వేదంతో ప్రార్థన చేసిన ప్రభా తను నశలు నశించిపోతున్నది ప్రభావంత వేదన కలిగింది అలాంటి వేదన మాకు కూడా కలగాలేసే ప్రభావ ప్రసవ వేదన మాకు కలగాలేసే ప్రభావ అనేక జీతాలలో మేము ప్రసవించాల ప్రభావ అనేక జీతాలలో మీరు పుట్టాల ప్రభాయన ఇసుకుల మీరు వాళ్ళ హృదయాలు మీరు జన్మించాలా ప్రభావ నా తన్నేసానికి వందలు పండించ బిడల్గా మాజీ లాంటి అభిషేకం కనుగ్రహించండి భయంకరమైన చీకటి కాలం ప్రవా ఈ లోకం అంత ప్రవణత అని ఈ లోకాన్ని ఆశ్రయిస్తుంది ప్రవా గెహాజీతో మీరు మాట్లాడిన ప్రవా నా తన్ను ఏ ప్రవా గెహాజీ ఆస్తులంతస్తులు సంపాదించవా గెహాజీ ప్రవణత అండి ఎలిషో పక్కన ఉన్నాయి గెహాజీ తయారు కావాలి ఎలిషో తర్వాత తయారు కాలి ధనయామీద పడిపోయిన ప్రవా గ్రహాజీ ప్రవా అని తెలియకుండా ప్రవా గెహాజీ ఎక్కడో ఏదో బహుమానం కోసం పరిగెత్తిండు ఏం తెలియనట్టు వచ్చి ప్రభావ అక్కడ వచ్చి ఎలిస ముందు నిలబడి నా ఇల్ని కూడా నేను ఎక్కడికి పోలేదన్నాడు ప్రభావ కానీ ఆయన మనసు ఓ ప్రభావ ఎక్కడ పోయిందో ప్రభా ఇలిషా గ్రహించలేడు ఆత్మలో ఎలిషాతో వాళ్ళు ఆయనతో పాటు ఆత్మ కూడా పోయింది ప్రభావ నువ్వు అక్కడ ఉన్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా ఇలీషా ఇది ధనం సంబంధించిన సమయమో ఇలిసా అని ఒక విహార మాట్లాడినావు ప్రభా ఎలిషా ద్వారా ప్రభా నీకు వర్ణాలిసయ ఓ ప్రభా ఈ రోజు కూడా ప్రభావ నా తల్లి ప్రభా ఆత్మల సంపాదన అనే భారంతో మేము పరిగెత్తాల ప్రభా ఆత్మలు మేము సంపాదించాలి ఈ ఎంత సంపాదించుకోవాలని అడదమే ప్రభావ ఆ లోకంలో ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తారు సమస్త ఈ లోకంలో కూడా మీరు ఇస్తూనే ఉన్నారు ప్రభావ నీకు వందా నీ కృపను బట్టి నీకు వన్నాను ఈసయ్య ఆత్మల సంపాదన అనే మేము పొందుకుని ప్రభావ నీకు మీ చెంతి నడిపించాల ప్రభావ మనుషులు పత్తు జాలాలుగా మేము తయారు కావాలి వాళ్ళ మనుషులు పట్టుకోవాల ప్రభాయన ఈసయ నా తలాంటి మమ్మల్ని తయారు చేయని ప్రభావ భూతాల కలిసే గొప్ప సేవకులుగా మీరు మమ్మల్ని తయారు చేయని ప్రభావ నా దేవ నా ప్రభా నీకు వంద కఠినమైన భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్న ప్రభావ ఎవరు కూడా అది గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఏదో అంత యథావిధిగా జరిగిపోతుంది అంత నన్ను నడిసిపోతుంది ట్రాఫిక్ మంచిగా అయితే అంత బాగా అనుకున్నారు ఇది అంతకంతకు చెడిపోతుంది ప్రభావ ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉంది ఇది ఓ ప్రభా ఓ ప్రభా నరకని దారితీస్తుంది ప్రభా ఓ ప్రభావ ఆ దినం ఎట్లొస్తా తెలియదు కనుక మేము మెలకు గర్భిణీశ్రీకి ప్రసరణ వేదన ఎట్లా వస్తారు అకస్మాత్తుగా వస్తున్నారు ప్రభా కాబట్టి ప్రభావం మీ జాగ్రత్తగా మెలుకుగలి మేము ప్రార్థించాలా అన్నిటి అంత ముందు సమీపమైనది గనక ప్రభావ మీరు స్వస్థ బుద్ధి ప్రార్థన చేసేటప్పుడు మెలుకు కలిగి ఉండాలా అనేకలు మేము ఈ రోజు క్రైస్తవ సంఘం అంతా ప్రభావ మత్తులగల ఉంది ప్రభావ మేము మేలుకొల్పోవాలా ఈసో ప్రభావ డ్యూటీలు సిద్ధపరచుకోవాలా ప్రభావా రానైనా లోకానికి ప్రభావ పెళ్లి కుమారు వారి మీ లోకానికి రామందరం డ్యూటీలు సద్ధ సిద్ధపరచుకోవాలి అనేక డ్యూటీలు మీరు సిద్ధపరచాలా ప్రభావ అలాంటి సేవా జీతవులకు అందరు నడిపించండి గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి నూతనంగా మీరు అభిషేకించి మీరు కనిచేసి మీరు కాపాడండి వైరస్ బారించి మీరు కాపాడండి ప్రభావా బాడీలో పైన న్యూట్రల్స్ కావాలా ఈసుకరిస్తానో ప్రభావా ప్రార్థన వాళ్ళు చెయ్యాలి ప్రభావా ప్రభావా మీకు ఏ హాని కరగదు మీరు అన్నారు ఇసు ప్రభా కాబట్టి మేము ప్రార్థనే మాకు ఆయుధం ప్రభావ ఇచ్చిన మేము మీకు నామాన్ని మీరు మాకు అనుగ్రహించా మీకు పవర్ మీరు మాకు అనుగ్రహించిన శత్రుల మీద విజయం పొందే శక్తిని మీరు మాకు ఇచ్చినారు ప్రభావ దృష్టిని ఓడగొట్టే శక్తిని మీరు మాకు ఇచ్చినారు ప్రభా నీకు అన్నాడు దుష్టుని మేము అడ్డగించాలా ప్రభు క్రియలు మేము అడ్డగించాలా ప్రభావ నా దేవ గొప్పదే పడతాడు మేము వాటిని యుద్ధం చేయాలని ఓడగొట్టాల ప్రభా ఆయన మీ ప్రజలను ప్రభా వాడి చర్యల నుంచి మేము మీ సన్నిధికి మేము అలాంటి బాధ్యత మీరు మాకు అడిగించి అలాంటి భారాన్ని ఆ భారం మేము మా కాలం ముగించక ముందు ప్రభావ మా జీవిత కాలం అంతా ప్రభావ మేము ఆ రీతిగా మేము కొనసాగించుకోవాలి అంటే సేవ మేము తప్పించుకోవాలి మా గుండె కొట్టుకోవాలి ప్రభావ దేవుడు లిగేష్ఠ దేవుని సేవకుడు ఆత్మల కొరకు ఆయన గుండె కొట్టుకుని ప్రభా ఆయన ఈ లోకాన్ని తృణీకరించుకున్నారు సంపూర్ణంగా మీరు సమర్పించుకుని ప్రభావ అలాంటి సేవ చేసిన ప్రభా ఈ లోకాన్ని ఆశ్రయించలే ఈ లోకంలో ఏదో చేసుకుందామని ఆశ్రయించలే ఆయన సంపూర్ణంగా ఆయన హృదయం అంతా ప్రభా ఆయన మనసు అంతా బిడల మీద కొట్టుకుని ఆఖరికాను ఎంతో మంది రక్షణ నడిపించిండు కాబట్టి మేము కూడా ఆ రీతిగా జీవించాలా ప్రభా ఈ లోకం మీరు దేన్ని ఆశ్రించి సమస్త మీరు తగిన సమయంలో కాబట్టి ప్రభా మా భవిష్యత్తుల గురించి కాని మా జీవితాల గురించి మాకు ఏ చింత లేదు ప్రవ్వా ఎందుకంటే మా జీవం మీద దాచబడింది మీతో పాటు మేము ఉన్నాం ఆ పర్లోక రాజ్యంలో మా హృదయంలో మీరున్నారు ప్రవ్వా నేను ఎందుకు భయపడాలో ప్రభావ దీని నుంచి మేము భయపడం లేని గురించి భయపడము కలివి గురించి ఏమున్నా కానీ మేము భయపడి ఏమున్నా లేకున్నా ప్రా నిన్నేస్తాం ప్రభావ నిన్నే స్మరిస్తాం మీ నామాన్ని ప్రకటిస్తాం ప్రవ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ ఆకలికి మనందరూ ఆ రీతిగా ప్రవ్వ సిర్పూర్ గ్రామంలో ప్రవ ఒక ఆయన రత్నకుమారి బ్రద నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవ బిడ్డ మీ తాకని ప్రభావ స్వస్థపచ్చని ప్రభావేవా కలవరిశీలో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవడ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నామౌనా హలో లూయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ ప్రతి ఎముకలు మీ తాకాని మీ రక్తాన్ని ప్రోక్షింపచని ప్రభావని మీరు స్వస్థపచ్చని ప్రభ గాయలు మీ తాకాని స్వస్థపచ్చని ప్రవానికి అన్నారు ఆ బిడ ఎంతగానో తీర్మానించుకుని తోట ప్రకటిస్తాను ప్రభావిరు ఆశ్రయించండి నూతనంగా మీరు అభిషేకించండి పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ దుష్టి మీద విధయం పొందలేం ప్రభావా ఆ బిడ్డను మీరు ఆత్మతో అభిషేకించండి పరిచయం మీరు దీవించండి ఇంకా ఎన్నో ఆత్మలు చిన్న పిల్లలు సండే స్కూల్ ఇంకా ఎంతో మంది ఆత్మలు మీ సంధికి నడిపిస్తున్నారు ప్రభావ నాకు అన్ని ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు బలపరచండి ప్రభావ దేవా బిడ్డను ఎట్లా ముందుకు వెళ్ళాలి ప్రభావ బిడ్డకి మార్గం చూపించండి అభిషేకించి మీరు వాడుకోండి ఆ రీతిగా ప్రభావ విజయవేరుగా మీరు తాకండి ప్రభావ స్వస్థపచ్చండి ప్రభావ నరం ప్రభా ఏదో ప్రాబ్లం ప్రభావ ప్రభా బాడీలను ప్రతి నరాలరా ఏసుక్రీస్తాను మీకు ఆగ్రేస్తాను తిరిగి రెస్టోర్ కావాలా ఏసుక్రీస్త ఆగ్రహిస్తున్నా ఎక్కడ బలహీతను ఎక్కడ ఉండో ఆ బాడీ ఉన్న ప్రతి బలహీతను ఏసుక్రీస్తున్నాను ప్రవ మీరు ఇప్పుడే స్వస్థత దయచమని ప్రార్థిష్టమైన సంపూర్ణ హీలింగ్ అని గ్రహించమని ప్రార్థిష్టం ఆక జిల్ జిల్ దురాత్మని ఆ దయ్యాన్ని వేసు ప్రవా ఆ ఆ చేయబడుతున్న ప్రతి విక్షణ ఏసుకు గర్దిస్తాను ఇప్పుడే విడిచిపెట్టుకోవాల్సిందే ఏసుక్రీస్తాన్ని ఆజ్ఞాపిస్తాను ఆ నరాలు సంపూర్ణంగా నార్మల్ పని చేసుకు కాక ఏసుక్రీస్తున్నాము అని హాలలియ మీరు స్వస్థపచ్చిన అభిషేకించి మీరు వాడుకోండి 6th సెవెంత్ ప్రవణ తండ్రి వేరే ప్రాంతంలో ప్రభావ సువార్తకి వెళ్తుండగా ప్రభా మీకు దూతల కాబలు అనుగ్రహించి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఓ ప్రభావ పగలు మేఘ స్తంభల రాత్రి అగ్ని స్తంభుల మా ముందు మీరు నడవండి ప్రభ మీ పూ మార్గం అంతట్లో మేము అది స్వాధీనం పచ్చుకోవాలి ప్రభ ఆత్మల రక్షణ మార్గం ప్రభావాల దుష్ట శక్తులని ఓ ప్రభ పారిపోవాల ప్రభ బంధకాల నుంచి మనుషులు విడుదల పొందాలంటే గొప్ప కార్యం మీరు నా దేవ నా ప్రభా కనీ రీతిగా ప్రవాహ తండ్రి మీరు అన్ని విషయాలు మీరు మాకు నా తను మీ వాకింగ్ చేత ప్రభావ దుష్టుని ఓడగొట్టాలి ప్రభావా చరణం వల్ల అందరి మీ చెంత మీద నడిపించాలంటే అభిషేకం మాకు అందరికి అనుగరించిన ప్రతి ఆటంకాలను కొట్టేవాడు ప్రభావ వాడు భయంకరంగా పొంచినప్పుడు ప్రభావడు ఏం చేద్దామని ప్రభావ తను వాడు ఏం చేయలేడు ప్రభావ కాబట్టి మేము ధైర్యంగా విశ్వాసాలు ముందుకు వెళ్తున్నాం కుటుంబాల మీద పడుతున్నాడు ప్రవ్వా తండ్రి ఎస్వాడు ఏదో ఒక రకంగా చేస్తున్న సైతాన దురాత్మ ప్రతి కుటుంబాన్ని ఏ కుటుంబాన్ని ముట్టడానికి ఏ శిఖ్రీస్థానం నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి ఒక్క బిడలు చుట్టూ దూతలు పెట్టి ఆయన దినవంతం మీ సాయం చిత్రము నడిపించండి ప్రవ్వా నూతమైన కుషేకం కనుగ్రహించండి పువ్వు మార్గం అంతట్లో మీరు సారాలం చేయండి మీ ఆత్మ నడిపి దయచేసి ప్రవ్వా మాకు విజయం అని నీ నామాన్ని ప్రేమ తెచ్చుకోమని మీరు అక్కడ తొలిగింది ప్రవహణ ప్రతి ఒక్క బిడల్ మీరు సిద్ధపరచరు మీరు ఆకడుకు ప్రవ ఆయన అలాంటి నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమని పరిశుద్ధి ఉండి చక్కగా సావల్ చూపించినందుకు వందనాలు తండ్రి మీ రోజు ప్రత్యేకంగా మా ప్రప ఈ సన్నిధానంలో మా ప్రభా కార్థించటకు మా ప్రపక్యం వినడానికి పాటలు నేను ఆరాధించడానికి సహాయం చేస్తుంది స్తోత్రం వాళ్ళు పనుల ప్రతి ఒక్కరి కృపలో జ్ఞాపకం చేసుకునండి ఎన్నో ప్రాముఖ్యమైన ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆరు ఏడు ప్రత్యేకంగా ఆ రోజుల్లో సువార్తకు వెళ్ళేటువంటి ప్రపతి ఒక్కరిని మీ ఆత్మతో మీరు అభిషేకించి సిద్ధపరచండి కృ చూపించండి వెళ్లబోయే ప్రాంతాలు మాత్రండి మీ దేవదూతులను పంపించి మీ ఆత్మకార్యం జరిగించి సిద్ధపరచండి మీ వాక్యం కొరకు మీ రక్షణ ప్రజలుగా వారు స్వీకరించినట్లుగా మా తండ్రి మీరు ప్రజల్ని పరిస్థితుల్ని మా ప్రభుత్వ వ్యక్తుల్ని వారి హృదయాలను సిద్ధపరచుకుని ప్రార్థించేస్తున్నాం ఇప్పటికే దురాత్మ దయ్యపు అంధకారీకటి శక్తుల ప్రభావం నాశనమైపోవను గాక విడుదల కలుగులు ఆత్మ జరుగును గాక మమ్మ మేమందరం వట్టివారం మట్టివారం ఎందుకు ఎవరికి కొరగాని వారం పనికిరాని వారం క్షమించి మీ మహిమ కొరకు మీరే మమ్మల్ని వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నడిపించి మహిమ పొందని ఆదరించి ఆశీర్దించి బాధపరచండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో సమస్త కార్యములు మా తండ్రి మీరే మహిమ కొరకు జరిగించమని ప్రార్థించేస్తున్నాం వనరులు సమకూర్చండి నాయన మా తండ్రి అదేవిధంగా మా తండ్రి ఆ మయులు రత్నకుమార్ మరియు వందనాలు సిల్పురియులో ఆ ప్రాంత ప్రతి ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నా వాళ్ళ ప్రయాణంలో క్షేమముదాయి చేయండి మా తండ్రి మొన్న అడుగు పంది వచ్చి బండి గుద్దేసి మా ప్రభు వీళ్ళ పుచ్చి కొన్ని దెబ్బలు తగిలి అని చెప్పేసి అన్నారు సంపూర్ణ ఆరోగ్యము స్వస్థతను శక్తిని ధైర్యమును నిబ్బరము దయచేయండి రెండు స్థలాల్లో పరిచర్య ప్రారంభించారని విన్నాం సంతోషం ప్రభు నీ మహిమ కొరకు ఆ ప్రాంతంలో బలమైన పరిచర్య జరుగును గాక ఆ ప్రాంతం మీ దాసుని మా ప్రభావ మీ సొంత మొగులుగాక ఆ అన్ని స్థలాలన్నీ నీ సొంత మొగులుగాక ప్రజలు రక్షణ పొందుదురుగాక దీవెన పొందుదురుగాక అశ్వాదం ఆదరణ పొందుదురుగా నడిపించి మహిమ పొందండి ఉద్ధరించబడి చేయండి అని ఆయన నీకు అందు ప్రభునండి ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్రాంతాలు కూడా అలాగే ఫాలోఅప్ చేయడానికి ఆగున్న సేవకులు ఆ ఈ పరిచర్ను ఉపయోగించుకోవడానికి కావాల్సిన భారమును మా తండ్రి సేవ మా తండ్రి హృదయాన్ని వారికి అనుగ్రహించండి ప్రభుత్వించి నడిపించండి మంచి పరిచర్ అక్కడ జరగడానికి సహాయం చేయండి మేము అయ్యో మేము చాలా కష్టపడ్డాము ఖర్చు పెట్టాము ప్రయోజనం లేకుండా పోయింది అనే నిరాశ మాకు లేకుండా రాకుండా సహాయం ఇచ్చేయండి రోజు చూపించండి ప్రభావం వంద మహిమాగ అంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పార్టీ తర్వాత మాట్లాడేందుకు వందనాలు తెలియజేస్తూ ప్రభునాములు ప్రార్థించే తల్లి అన్నా ప్రార్థించండి అన్నా పరిశుద్ధుడా మహానదుడా ఈ సేవ మీకు వందనాలు స్త్రుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవన తండ్రి గొప్పదేవ వివిధ రకాల మా జీవితం లేచినందుకు వందనాలు ప్రభా నైనా ఈ సేవా విధబడిన ప్రకారము మేము నాయన జీవించే వారంగా ఉండాలి మాకు సాయం చేయండి బలపరచండి ప్రభు తండ్రి తోడుగా నీడుగా ఉండండి ప్రభా నాయన మీకు ఆయాసకరమైనది నాలో మాలో ఎవరిలోనూ నాయన ఉండకుండా సాయం చేయండి ప్రభు అయినా యథార్థమైన నైనా నిజమైన భక్తి గల జీవితం మాకు అనుగ్రహించమని వేడుకొని చుంటున్నాము మీలోక విచారము జీవపు డంబు వాటిల్లో మేము పడిపోకుండా తండ్రి మీ యొక్క అగ్ని కంచను ఉంచండి ప్రభా బలపరచమని వేడుకొని చుంటున్నాము తండ్రి కొద్ది కాలం మేము జీవించవలసి ఉన్నది ప్రభావ జీవించినంత కాలం మీకు మేము కరంగాను తండ్రి మీ నామాన్ని హెచ్చించే వారముగాను మీ చిత్తాన్ని జరిగించే వారంగా ఉంటున్నట్లు మాకు సాయం చేయండి మీరు అక్కడికి నాయన మేము సిద్ధపడి అనేకుల్ని సిద్ధ గుంపులో మేమునట్లు సాయం చేయండి ప్రభా నాయన ఐదు మొదలు కొన్ని తండ్రి ప్రభాయన అంతమ్మ వారి తండ్రి ప్రభాయన మీ చిత్రాన్ని జరిగించే దానిలో ఆ పనిలోనే మేము ఆలోచన కలిగి ఉండనట్లు మాకు సాయం చేయండి తండ్రి ప్రభా కుడియడ మేము తొట్టంలో ఉండదు ప్రభావ సాయం చేయమని వేడుకొని చుట్టాం దినాలలో చీకటి మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభా మమ్మల్ని చీరదీసి క్షమించి ప్రేమించి తండ్రి ప్రభాయ వెలుగులోకి మమ్మల్ని నిలబెట్టినారు ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ జీవ తండ్రి ఆయన అదే మరియు అనేక ఇరుకులు ఇబ్బందుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సంచంలో మీకు విడుదల నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీకు వందనాలు ప్రభా సహాయం చేయండి తండ్రి ప్రభావి కోవిడ్ బాధితుల గురించి ప్రార్థించి మంచి ఇమ్యూనిటీ దయచేయం సంపూర్ణ రక్షణ సంపూర్ణ విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థతను గురించండి యూకేలో నైనా అధికంగా కొత్త వైరస్ పెరిగి తండ్రి ప్రభా దాన్ని కూడా నేను ప్రకారంగా పారద్రో వేడుకొని కుటుంబాలకు నైనా టీం మెంబర్స్ కి మీ అగ్ని కంచను సమాధానము దయచేయమని వేడుకొని లపరచండి నడిపించండి ప్రభా ఇంకా తండ్రి ప్రభాన సిక్స్త్ సెవెంత్ నాయన ఆ యొక్క మినిస్టర్ నిమిత్తం బయలుదేరి వెళ్ళాలి అనుకుంటున్న ప్రభా కార్యం జరిగించండి బలపరచండి అక్కడ ఉన్న ఆత్మలకు ఆయన వెలుగుని దాచేయండి ప్రభాయన ప్రతి విధమైన ఆట ఏ సునామంలో కొట్టి సాయం చేయండి ప్రభా నడిపి చేయండి తండ్రి మార్గమంతటిలో ప్రతి విధమైన ఆక్సిడెంట్స్ రిపేర్స్ ఏ సునామంలో కొట్టివేస్తుంటున్నాను తండ్రి నాయన సురక్షితంగా మరలా తిరిగి గృహాలకు చేర్చి మనం వేడుకొని చుట్టన్నాం తండ్రి ఎవరి పని ఏదై ఉన్నదో అది మాత్రం జరిగించటం సాయం చేయండి ప్రభావ ఆటలుగా వాడబడటానికి సాయం చేయండి దయచేయండి ప్రభావ అభిషేకములు దయచేయండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభావని బట్టి మీకు ప్రభావ దాస్వాణ్ణి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థపరచండి కుటుంబానికి సమాధానము దయచేయండి అది రా ఆ బిడ్డకు కూడా నాయన సంపూర్ణ ఆరోగ్యమును సంపూర్ణంతో బాధపడుతున్నా చేసి నడిపించవలసిందిగా వేడుకలు చుట్టాం తోడుగా నీడగా ఉండండి మొదమారి ఉన్న సభ్యులందరినీ మీ చేతులు కబ్బెపుతూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ పే కుమారుడు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి నామ తండ్రి అమ్మేను వర్ష్రవ తండ్రి మీద మహోన్నతులకు దేవ విధి గౌద్రాలు ఇస్తయా ప్రభు ఏక దినీపించమని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ కృపన తనకి ఎవరి కష్టలాగా పరిస్థితి కలిసిన అవకాశాన్ని ప్రభుత్వం విశ్వాసానికి తనపడైన ఇతరులైన అభివృద్ధి గురించి మీరు పర్సెంట్ తీసేంతగానో విశ్వాసం కనీటి దేవుడి స్వరానికి బయటపొచ్చేటప్పుడు ప్రభావ మీతో తీసుకొని ఏదో ఇస్తాడు ఏదో చూపించారు ఏదో ఆశ్రమం చేయడం కాని ప్రభావ అయితే పర్లో కదా చెప్పారు కనిపి నేర్చుకుంటాను నేను అతను ఆశ్రయించారు ఇక్కడ వేళాగా చెప్పి వాస్తే స్థలాన్ని అనుగ్రహించారు అదే జన్మని విశ్వాసాల పనులు నడిపించినారు అతని పిల్లలకు తయారు చేసుకున్నారు విశోక మరణ పుస్తాపన పనుల ద్వారా అతనికి అనుగ్రహించబడ్డ ఆ వాహనాల బాగా మాకెట్లు చదివిస్తున్నారు తలసిన పత్రికలు మన ప్రవ్వేసు కృపా సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధితులకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైనుగాక ఆమెన్ ఆమెన్ తెలుసు ఫెస్ట్ అందరూ ఫెస్ట్